అరుణేంద్రరుద్రమరుత స్తున్వతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతం సమగ తద్గతే నమనసా పశిం యోగిన యశాంతం విదు సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీ నందనాయ నందగోపకురాయవిందయ నమో నమో కర్తురాగ్న కర్మకిం పర కర్మ తడమ్మోదనకారిణ ఫలమశాశ్వతం గతినిరోధకం ఫలంశాశ్వతం గతినిరోధకం ఈశ్వరార్పిత నిశ్చయా చిత్తశోధకం ముక్తి సాధకం య వామన కార్యముతమ పూజనం జప చింతం క్రమా పూజనం జప చింతం క్రమా జగతీషీయునం అష్టమూర్తి భృత్ దేవ పూజనం సంక్షిప్తంగా ఈ ఐదు లలిత వృత్తాల్లో మనం చూసిన దాన్ని బట్టి కర్మలు అనేటువంటివి నిరర్ధకము అని కర్మలు ఎలా నిరర్ధకమో అవి ఇచ్చేటువంటి ఫలితాలు కూడా ఎట్లా అశాశ్వతమో ఇది మొదట రెండు లలిత వృత్తాల్లో మనకి వివరించారు అది కాబట్టి ముమ్ముచ్చులైనటువంటి మనం ప్రధానంగా దేన్నేసి ఆశిస్తూ ఉన్నాము అవి కర్మల ద్వారా లభ్యమయ్యేటువంటి అవకాశం లేదని ఖండనం జరిగింది ఆ తరువాత చేయ జరిగింది కర్మ తప్ప రెండవది లేదు గనక ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం మూడవ లలిత వృత్తం నుంచి దాన్ని ఖండనం జరిగిపోయిన తర్వాత మండలం రెండవది మండలం దాన్ని అలంకరించుకుంటూ వచ్చాడు కాబట్టి కర్మలు ఎట్లా నిరర్థకమో అది జరిగింది ఖండనం ఆ తరువాత మండనం అంటే ఆ కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఆచరించినప్పుడు అవి ఏ విధంగా మన యొక్క మనసును శుద్ధి చేస్తూ ఉన్నాయి బుద్ధిని శుద్ధి చేస్తూ ఉన్నాయి పరోక్షంగా మోక్ష కారణం అవుతూ ఉన్నాయి మోక్ష సాధనలుగా పరోక్ష మోక్ష సాధనగా ఎట్లా అవుతూ ఉందో తెలియజేశాడు కాబట్టి దీనికి సంబంధించి కర్మలు మనం ఆచరించాలి గనక మూడు రకాలైనటువంటి సాధనలని తెలియజేశాడు అవి ఒకటి పూజ రెండవది జపం మూడవది ధ్యానం చింతనం కాయ వాంగ్ మనహ కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ క్రమాత వరుసగా కాబట్టి దేహం ద్వారా చేసేటువంటిది పూజ వాక్కు ద్వారా చేసేటువంటిది జపము మనసు ద్వారా చేసేటువంటిది చింతనం లేదా ధ్యానం ఇవి క్రమాత్ ఉత్తమం అంటే దేహం ద్వారా చేసేటువంటి పూజ కన్నా వాక్కు ద్వారా చేసేటువంటి జపం శ్రేష్టం వాక్కు ద్వారా జరిగేటువంటి జపం కన్నా మనసు ద్వారా జరిగేటువంటి ధ్యానం శ్రేష్టం అంతవరకు మనకు వచ్చింది ఇప్పుడు పూజ జపము ధ్యానం కదా అయితే పూజ అంటే ఏమిటి అనేది స్టార్ట్ చేసి జగత ఈషదీయుక్త సేవనం జగత ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈషదీ యుక్త ఈషధి ఈశ్వర బుద్ధి ధీ అంటే బుద్ధి కాబట్టి ఈశ్వరస్య అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఈశ్వర బుద్ధి కాబట్టి ఈ ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క స్వరూపంగా ఉంది అనేటువంటి భావన చేత జగత ఈషధియుక్త సేవనం ఈషధియుక్త అంటే భగవంతుడు ఈశ్వరుడు అనేటువంటి బుద్ధి దానితో కూడినటువంటి జగత సేవనం జగత ఈషధీ యుక్త సేవనం ఈషధియుక్త జగత సేవనం కాబట్టి ఈ ప్రపంచం అంతా ఏదైతే ఉందో ఇది భగవంతుని స్వరూపము అని భావించి సేవ చేయడం ఏదైతే ఉందో ఇది అష్టమూర్తి మృతు దేవ ఇది ఎనిమిది రూపాలతో కూడినటువంటి అష్టమూర్తి అంటే ఎనిమిది రూపాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ఆరాధించడం అవుతుంది అని అర్థం కాబట్టి ఈ ఎనిమిది అంటే పంచభూతాలు సూర్యుడు చంద్రుడు మనం అంటే ఎవడైతే ఆలోచిస్తూ ఆ వ్యక్తి కాబట్టి ఇక్కడికి ఎనిమిది ఇవి తప్ప ప్రపంచంలో ఇంకేమీ లేదు విశ్వంలో కాబట్టి విశ్వాన్ని అంతా కలిపి అష్టమూర్తి రూపంలో పరమేశ్వరుణ్ణి పూజించడం ఏదైతే ఉందో అది ఉత్తమోత్తమైనటువంటి పూజ అని పూజ పూజకి డెఫినేషన్ ఇచ్చాడు అది పూజ కాబట్టి రమణ మహర్షి యొక్క ఉద్దేశంలో పూజ అంటే ఏది మనం షోడశకళ పూజ అని రకరకాలుగా చేస్తాం వీటన్నిట్లో ఏది పూజ అంటే ఈ అష్టమూర్తి భృతు ఈ ఎనిమిది మూర్తులతో ప్రకాశించేటువంటి భగవంతుణ్ణి అర్చించడమే నిజమైనటువంటి పూజ జగత సేవనం అంటే దాని అర్థం ఏంటంటే జగత్తులో ఏది తీసుకున్నా జగత్తంతా ఎప్పుడైతే పరమేశ్వరుడు ఉన్నాడో జగత్తులో ఏది తీసుకున్నా పరమేశ్వరుడే ఏ రూపమైనా పరమేశ్వరుడే ఏ నామైనా పరమేశ్వరుడే ఏ రూపాన్ని దూరం చేయడానికి అవకాశం లేదు కానీ అన్నిటినీ కలిపి ఒకే చోట ధ్యానం చేయడం అనేటువంటిది ఈ అష్టమూర్తి మృతు దేవ పూజనం ఇక్కడికి క్లియర్గా రండి ఖండనం అయిపోయింది మండనం జరిగింది ఆ తర్వాత సాధనలు ప్రారంభమైనవి సాధన చేస్తే ముక్తి వచ్చే అవకాశం లేదు గనక అది కర్మఫలితం కాదు కాబట్టి చిత్తశుద్ధి కోసమే చేయాలి అది కాయ వాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ కాబట్టి ఆ పూజ గురించి చెప్పేయడం జరిగింది ఇంకా మనకు తెలియాల్సింది జపహ ఇది సెకండ్ పూజ అయిపోయింది జపహ ఉత్తవాత్మ జం జప ధ్యానముచ్చ మందితజం జప ధ్యానముత్తమ ఉత్తమస్ ఉచిజం జపాధ్యానముత్తమం జపం ఈ శ్లోకం ఈ లలిత వృత్తం జపం సో పూజ విషయంలో జగత ఈషదీయుక్త సేవనం అష్టమూర్తి మృతులు దేవ పూజనం అన్నప్పుడు ఒక కొత్త నిర్వచనం దొరుకుతూ ఉంది ఇది రమణ మహర్షి యొక్క దృష్టిలో భగవాన్ రమణ మహర్షి యొక్క దృష్టిలో అత్యుత్తమమైనటువంటి పూజ ఇదిగా నిర్ణయం చేయడం జరిగింది కదా ఇప్పుడు జపం దగ్గరకు వచ్చేటప్పటికీ ఉత్తమ స్థవాత్ స్థవాత్ ఫిఫ్త్ కేస్ పంచమీ విభక్తి ఉత్తమ స్థవాత్ స్థవాత్ కంటే స్థవము స్థవమంటే స్తోత్రం కదా ఉత్తమ స్థవాత్ ఎవరి స్తోత్రం ఇది ఎవరిదైనా చేయొచ్చు మనకిష్టమైన వాళ్ళది కాదు ఉత్తమ స్థవాత్ ఉత్తర ఉత్తమ ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన పేరు ఉత్తమ అంటే భగవంతుడు స్తవము అంటే స్తోత్రము స్థవాత్ అది పంచమీవ భక్తి స్థవాత్ కంటే ఉత్తమ స్థవాత్ అంటే భగవంతుని యొక్క స్తోత్రము కంటే అని అర్థం కాబట్టి ఉత్తర అని కానీ అన్నామంటే జన్మ సంసార బంధనాత్ ఉత్తరతీతి ఉత్తర ఈ జనన మరణాలనేటువంటి సంసార బంధాల నుంచి మనల్ని ఉద్ధరించేటువంటి వాడిని ఉత్తరా అంటారు ఉత్తమ అనేటప్పటికి విశ్వ విశ్వస్మాత్ ఉత్కృష్ట ఇది విశ్వస్మాత్ ఉత్కృష్ట అంటే ఈ ప్రపంచంలో విశ్వం ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో విశ్వస్మాత్ ఉత్కృష్ట సుపీరియర్ అందరికన్నా కూడా మించినటువంటి వాడు అంతకు మించిన వాళ్ళు మరొకరు లేరు అని అర్థం అటువంటి వాడు ఉత్తమ ఉత్తమ స్థవాత్ అటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి స్థవాత్ స్థవం ఏదైతే ఉందో స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రము కంటే అని అర్థం స్థవాత్ స్తోత్రము కంటే ఉచ్చ అంటే ఉత్తమ స్థవాత్ స్థవం అనేది ఉత్తమమే రెండు రకాల అర్థం ఇక్కడ ఉత్తమ అంటే భగవంతుడు భగవంతుని యొక్క స్తోత్రం అతడు స్తోత్రమే ఉత్తమమైనటువంటిది ఎందుకని ఉత్కృష్టమైంది భగవంతునికి సంబంధించింది కనుక ఉత్కృష్టమైంది రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు ఉత్తమ స్థవాత్ కాబట్టి స్తోత్రము కంటే కూడాను ఉచ్ఛ జపం ఇది ఉచ్ఛ అంటే బిగ్గరగా చేసేటువంటిది అర్థం చెప్తాను మీరు క్లియర్గా అర్థం చేసుకోండి నోట్ చేసుకోండి అది ఎక్కడెక్కడ సంధి వస్తా ఉందో అక్కడ ఆబ్లిక్ ఇచ్చుకుంటూ రండి సో దట్ దట్ విల్ బి క్లియర్ టు యూ ఉచ్చ బిగ్గరగా చెప్పడం మందత అంటే మెల్లగా చెప్పడం జపం చిత్తజం కేవలం మనసులోనే చెప్పడం చిత్తం జప ధ్యానం ఉత్తమం కాబట్టి ధ్యానం అనేటువంటిది ఇక్కడ ఉత్తమంగా కనిపిస్తుంది కనుక ఉత్తమ అంటే భగవంతుడు అని తెలుసుకున్నాం ఉత్తమ స్థవాత్ భగవంతుని యొక్క స్తోత్రం కంటే ఇక్కడ భగవంతుడు ఎవరు ఎప్పుడైతే విశ్వస్మాత్ ఉత్కృష్ట అని అన్నామో విశ్వంలో ఉత్కృష్టమైనటువంటి వాడు అని అన్నప్పుడే ఈ సృష్టి కారణమైనటువంటి వాడు అని అర్థం బాగా అర్థం చేసుకోండి సృష్టి కారణము అయినటువంటి వాడు సమస్తమైనటువంటి సృష్టికి ఎవడైతే కారణంగా ఉన్నాడో అతని ఇక్కడ ఉత్తమ భగవాన్ ఆయన తెలుస్తూ ఉన్నాడు ఆయనకి సంబంధించినటువంటి స్థవాత్ స్తోత్రం ఏదైతే ఉందో అది స్తోత్రంగా వచ్చున ఆయన లేకపోతే ఇప్పుడు వేద మంత్రాలు కావచ్చు భజనలు కావచ్చు ఇప్పుడు భజనలుంటాయి అనుకోండి భజనలు కూడా పరమేశ్వరుని గురించి మనం స్తుతించడమే స్తవం అవుతుంది అది కూడా అంటే ఆయన్ని స్థుతించడం అనేటువంటిది స్థవం అంటే భగవంతుడిని ఏమని స్థుతిస్తావు నువ్వు భగవంతుడిలో ఉండేటువంటి కల్యాణ గుణాలని స్థుతిస్తావు కాబట్టి భగవంతుణ్ణి ప్రేష్ చేయడం అనేటువంటిది లాస్ట్ విక్రమ్ మీకు చెప్పినట్టుగా మన సాధ్యం కాదు అది ఎందుకంటే మనం అల్పజ్ఞలం ఆయన సర్వజ్ఞుడు కాకపోతే శాస్త్రం చెబుతూ ఉంది మహాత్ములు చెబుతూ ఉన్నారు కాబట్టి శాస్త్రం ఏదైతే వర్ణించిందో మహాత్ములు ఏదైతే చెబుతూ ఉన్నారో వాటిని మనం తీసుకొని ఆ స్తోత్రాలని ప్రార్థన చేస్తూ ఉంటాం భగవంతుడు ఇప్పుడు కొరికొని చూస్తున్నాం ఇది నిర్విఘ్నంగా కొనసాగాలి అని యమ్ బ్రహ్మ వరుణీంద్ర రుద్ర మరతహ అంటాం సరేనా ఇది మనకు భాగవతంలో ఉంది దాన్ని తీసుకొని మనం చేస్తున్నాం ఎందుకంటే భాగవతంలో ప్రార్థన ఇది స్తోత్రం ఇది స్థవం కాబట్టి ఈ స్థవాలు అనేటువంటివి చాలా ఉత్కృష్టమైనటువంటివి ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది విష్ణు సహస్రనామం స్థవం అంటే స్తోత్రం స్మరించేది విష్ణు సహస్రనామం అంటాడు కదా యశ స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్త విష్ణవే ప్రభ విష్ణవే విష్ణవే కాబట్టి ఈ సృష్టి కారణమైనటువంటి పరమాత్మ విష్ణు వ్యాపనశీలం ఎక్కడ వ్యాపనశీలం విశ్వంలోనే వ్యాపనశీలం కాబట్టి విశ్వస్మాత్ ఉత్కృష్ట అది ఉత్తమస్వాత్ కాబట్టి ఈ ప్రపంచంలో ఆయన కన్నా మించినటువంటి ఉత్తముడు ఇంకొకరిని తీసుకుని వచ్చి మనం చూపెట్టలేము ఉత్కృష్టమైనటువంటి వాడు కాబట్టి సృష్టి ఎవరైతే చేశారో ఆ సృష్టికర్త కంటే కూడాను ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిని మనం చూడలేం కనుక విష్ణవే ప్రభ విష్ణవే ఆయనకి మనం ఎందుకని యస్య స్మరణ మాత్రేనా యస్య ఎవని యొక్క కేవలం స్మరణ అంటే స్తోత్రం స్థవాత్ ఎవరినైతే మనం స్థుతించడం వలన స్తోత్రం చేయడం వలన యశ స్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ విముచ్చతే కాబట్టి జననమరణ చక్రం అనేటువంటి తిరుగుతూ ఉన్నాం కదా కాబట్టి పుట్టడం చావడం పుట్టడం చావడం ఇవన్నీ కూడాను వీటి నుంచి మనల్ని విముచ్చతే దాని నుంచి విడుదల చేసేటువంటి వాడు అందుకని స్తోత్రం చేస్తున్నావు కాబట్టి స్తోత్రం చేయడం అనేటువంటిది కూడా కర్మ స్తోత్రం అనేటువంటి కర్మకి ఫలం ఉంది కర్మ జరిగినప్పుడు ఫలం ఉండాలి కాబట్టి స్తో భగవంతుడిని స్థుతించడం అనేటువంటిది కర్మ ఆ యొక్క కర్మ ఫలితం ఉండాలి ఏమిటి ఫలితము జన్మ సంసార బంధనాత్ ఇస్తే కేవలం స్తుతించినంత మాత్రాన జన్మ సంసార బంధాలు తెగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవు లేవు కాబట్టి ప్రత్యక్ష సాధనం కాదు మోక్షానికి ఇది స్థుతి అనేటువంటిది పరోక్ష సాధనం ఎందుకని పరోక్ష సాధనం ఇది బుద్ధిని శుద్ధి చేస్తుంది గనక బుద్ధిని శుద్ధి చేసి జ్ఞానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది గనక ఇది పరోక్షంగా సాధనమైంది గుర్తుపెట్టుకుని ఎప్పుడైదంటే అంతే స్తోత్రాలన్నీ కూడాను స్థవాలన్నీ కూడాను ఏది మనం స్తుంచినా అవి మన బుద్ధిని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి తప్ప మోక్షాన్ని ప్రశ్న లేదు నాయన క్లియర్గా ఉండండి చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను నేను ఎవరేదన్నా చెబితే మీరు వాళ్ళను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి తెలియదని మీరు కాము కొనండి చాలు ఎవడైనా సరే నేను ఇది స్స్తుతించాను అది స్తుతించాను లేదు విష్ణు సహస్రనామం పారాయణం చేశాను ఆయన విష్ణు సహస్రనామం పారాయణం చేశాడు అందువల్ల ఆయన తరించిపోయాడు ఆయనకి జన్మ విముక్తి కలిగింది మోక్షం వచ్చిందని చెప్పాడు అనుకుంటే నవ్వుకోండి ఎందుకని విష్ణు సహస్రనామం కార్యం దాని ఫలితం లేకపోలేదు కర్మ యొక్క ఫలితం లేకపోలేదు ఏంటి అది చిత్తశుద్ధి తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని జ్ఞానాత్ మోక్ష ఒక జ్ఞానం వల్ల రావాల్సిందే కాని జ్ఞానాత్ యవత కైవల్యం ఒక జ్ఞానం వల్లనే కైవల్యం నీకు ప్రాప్తించాలి ఆ జ్ఞానం అనేటువంటిది కలిగిన ఇస్తే నీకు వస్తుంది తప్ప ఇంకా ఏ విధంగా నువ్వు చేసినా వచ్చేందుకు అవకాశం లేదు కానీ ఇవన్నీ కూడా స్థవాలు భగవంతుని గురించి స్తుంచడం మన చిత్తశుద్ధి కోసం స్థుతించడం ఇప్పుడు పురుష సూక్తం సూక్తి సూక్తం సు ఉక్తం సూక్తం వెల్ సెడ్ భగవంతుని గురించి బ్రహ్మాండంగా చెప్పింది పురుష సూక్తం ఇది వేదంలో ఉంది పురుష ఏ వేదగం సర్వం యద్భూతం ఎ భవ్యం అంటాం కదా కాబట్టి పురుష ఏవ ఇదం సర్వం పురుష ఏ వేదగం సర్వం పురుష ఏవ ఇదగం సర్వం ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా ఏదైతే ఉందో అది పురుషుడే చూడండి ఎక్కడికి పోయింది కాబట్టి స్తోత్రాల్లో కూడా మహాజ్ఞానం ఉంటుంది ఈశావాశ్యం ఇదగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ అని ఉపనిషత్తు చెబుతూ ఉంటే పురుష సూక్తం అదే చెప్తా ఉంది పురుష ఏవేదం సర్వం పురుష ఏవ ఇదగం సర్వం కాబట్టి ఇది పురుష సూక్తం పురుషస్య సూక్తం కాబట్టి ఎవరో పురుషుడు అది కారణమైనటువంటి వాడు వాడికి సంబంధించినటువంటి చక్కగా చెప్పబడింది సువుక్తి సువుక్తం సువుక్తం వెల్ సెట్ చక్కగా చెప్పబడింది అని అర్థం కాబట్టి పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యద్భూతం ఏదైతే గతంలో ఉండిందో యచ్చ యచ్చ ఇప్పుడు ఏదైతే ఉందో భవ్యం భవిష్యతి కాబట్టి భవిష్యత్తులో ఏదైతే ఉండబోతుందో కాబట్టి గతంలో ఏదైతే ఉండిందో ఇప్పుడేదైతే ఉందో భవిష్యత్తులో ఏదైతే ఉండబోతుందో ఇదంతా కూడాను పురుష ఏవ సర్వం ఇదంతా కూడా పురుషుడే కానీ మరొకటి కాదు అంటే సృష్టి కారణమైనటువంటి భగవంతుడే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు ఇది స్తోత్రం ఉత్తమ స్థవాత్ ఉత్తమ స్థవాత్ కాబట్టి స్తోత్రం కంటే జప ఉత్తమం ఇది క్రమాత్ ఉత్తమ స్థవాత్ భగవంతుని గురించి స్తోత్రం చేయడం కంటే భగవంతుని గురించి స్తోత్రం చేయడం కన్నా ఉత్తమ స్థవాత్ జపహ ఉత్తమం జపం అనేటువంటిది ఉత్తమం అనేటువంటిది అర్థం అది కూడా అదే ఇప్పుడు జపం అనేటువంటిది జపహ జపహ జప ఇది నమయితి ద్వే అక్షరే ఎట్లాగో నమహ అనేది రెండు పద రెండు అక్షరాలు అని వేరు వేరుగా వాటి భావన ఎట్లాగైతే చెప్పాడు జపహ ద్వే అక్షరే కాబట్టి జపం అనేది కూడా రెండు అక్షరాలు ఒక పదం కాదు అది రెండు అక్షరాలు జప ద్వే అక్షరే ఎందుకని జకారో జన్మ విచ్ఛేద జ ఏం చెప్తూ ఉందంటే జకారో జన్మ విచ్ఛేద అయ్యా మనకు ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల చేసేదానికి జ జ అంటే జన్మ విచ్ఛేద పాపనాశన కాబట్టి జప జో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన జన్మ కర్మ హరో ఎస్మాత్ తస్మాత్ జప ఇది ఉచ్యతే జన్మ కర్మ హరో ఎస్మాత్ కాబట్టి ఈ జన్మని ఈ జన్మకు కారణమైనటువంటి కర్మని ఏదైతే పోగొడుతూ ఉందో అది జపం గనక తస్మై తస్మాత్ జప ఇది ఉచతే దీన్ని జప అనాల్సి వచ్చింది కాబట్టి జన్మ విచ్ఛేదం మళ్ళీ పుట్టే అవకాశం లేకుండా చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి మోక్షం అని అర్థం కానీ జపం వల్ల మోక్షం వస్తుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తాం సరేనా జప జన్మ విచ్ఛేద పకారహ పాపరాశన పాపాలంతా పోతాయి పాపాలు పోతాయి అంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే చిత్తశుద్ధి వస్తూ ఉంది గనక పాపాలన్నీ కూడా మనసులోనే ఉంటాయి గనక మనసులో ఉండేటువంటి పాపాలన్నీ కూడా క్షాళనమైపోతాయి అంతవరకు ఇట్ ఓకే పకారహ పాపనాశన జకారో జన్మ విచ్ఛేదహ ఈ జన్మ విచ్ఛేదం మోక్షం కాబట్టి ఇక్కడ ఏంటంటే చిత్తశుద్ధి జరుగుతుంది జపం వల్ల కూడాను ఇది కూడా పరోక్ష మోక్ష సాధనం పరోక్ష మోక్ష సాధనం ఎందుకని చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేనే లేదు గనక కాబట్టి చిత్తశుద్ధిని జపం ఇస్తూ ఉంది గనక ఇది అంత గొప్పది అంత పవిత్రమైనటువంటిది కాబట్టి పవిత్రమైన వాడు భగవంతుడు అటువంటి భగవంతుడే చెప్పాడు యజ్ఞానం జపయజ్ఞోస్మి యజ్ఞాలలో నేను జపయజ్ఞం అయ్యున్నానని విభూతి యోగంలో భగవద్గీతలో చెప్పాడు గనక ఈ జపం అంత శ్రేష్టమైనటువంటిది ఇప్పుడు ఆ జపంలో ఉండేటువంటి స్టేజెస్ మనం చూస్తున్నాం ఏ విధంగానే ఉత్తమ స్థలాత్ ఉచ్ఛ ఉచ్ఛ అంటే ఉచ్చ జపహ ఉచ్ఛ అంటే ఉచ్చ జప బిగ్గరగా లౌడ్ చాంటింగ్ ఉచ్చ జప బిగ్గరగా చేసేటువంటిది అని అర్థం ఉత్తమ స్థవాత్ ఈ భగవత్ స్తోత్రం కంటే కూడాను స్తోత్రం శ్రేష్టమైంది ఉత్తమమైంది కానీ దానికంటే కూడాను ఉత్తమ స్థవాత్ ఉచ్చ ఉచ్చ అంటే బిగ్గరగా ఉచ్చ అంటే బిగ్గరగా బిగ్గరగా అంటే స్వామి ఎంత బిగ్గరగా నువ్వు జపం చేస్తూ ఉంటే పక్కవాడికి వినపడేంతగా అది పరశ్రుతి గోచర పరశ్రుతి గోచర అంటే పరశ్రుతి గోచరం పక్కవాడు వాడికి వినపడుతుంది పరశ్రుతి గోచరం నువ్వు చెప్పేటువంటిది ఏదో ఇప్పుడు ఓం నమో నారాయణ అన్నావనుకో జపం ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది పరశ్రుతి గోచరం కాబట్టి ఆ పక్కన ఉంటాడే వాడికి కూడా వినపడుతుంది ఇది ఉచ్చ కాబట్టి స్తోత్రం కంటే ఉచ్చ జపం ఉత్తమం ఓకే శ్రేష్టం సరేనా నెక్స్ట్ చూడండి ఉత్తమ స్థవాత్ ఉచ్చ అంటే ఉచ్చ అంటే ఉచ్చ జపాత్ పంచమి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలి ఉచ్చ జపాత్ ఆ బిగ్గరగా చేసేటువంటి జపం ఏదైతే ఉందో ఏది పరశ్రుతి గో గోచరంగా ఇతరులకు కూడా వినపడేటట్టుగా నువ్వు చెప్పేటువంటి జపం ఏదైతే ఉందో ఉచ్చ జపాత్ మంద జప ఉత్తమం మంద జప ఉత్తమ స్థవాత్ ఉచ్చ తర్వాత మంద అంటే మందత జపం మందజపం అని అర్థం కాబట్టి ఉ జపం కన్నా మందజపం ఉత్తమం ఎందుకని మందజపం ఎట్లాంటిది స్వామీజీ ఉచ్చ జపం అంటే నువ్వు చెప్పేది పక్కవాడికి వినిపించడం పరశ్రుతి గోచరం కదా ఇదేంటో తెలుసా స్వశ్రుతి గోచరం అది పరశ్రుతి గోచరం ఇది స్వశ్రుతి గోచరం అంటే నీకే వినిపిస్తుంది ఇంకొకటికి వినిపించదు ఊరికి వాడి పెద్దవాళ్ళకు ఉంటాయి చేతిలో జపం వాళ్ళు ఉంటుంది వాడి పెద్దవాళ్ళు ఉంటాయి అప్పుడు మనం అనుకుంటాం ఏదో చెప్తున్నాడు అని కానీ అది మాత్రం నీకు వినిపించదు దీన్ని మందజపం అంటారు కాబట్టి ఉచ్చ జపం అంటే నువ్వు చెప్పేటువంటి జపం ఇతరులకు కూడా వినిపించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఉచ్చ జపము లౌడ్ చాంటింగ్ అదే నీకు మాత్రమే వినిపించి ఇతరులకు వినిపించినప్పుడు మంద జపము క్లియర్ అయినా ఉత్తమ స్థవాత్ ఉచ్చ మందతహ చిత్తజం జప ఆ తరువాత ఏంటో తెలుసా ఉచ్చ జపం అయిపోయింది కదా ఉచ్చ జపాత్ మంద జప ఉత్తమం మందత జపాత్ ఆ మందజపం కంటే కూడాను ఆ పంచమీ దాన్ని లాక్కుంటూ పోవాలి కంటే కంటే కంటే వలన కంటెని పట్టి సరేనా జపాత్ మందత జపాత్ చిత్తజం జప ఉత్తమం కాబట్టి స్వశ్రుతి గోచరం కూడా కాదు ఇది ఉచ్చ జపమేమో పక్కవాడికి వినపడుతుంది మంద జపమేమో మనకే వినపడుతుంది చిత్తజం జపమేమో మనసులోనే నడుస్తూ ఉంటుంది అందువల్ల నేను ధ్యానం క్లాసులో మీకు చెప్తుంటాను చూడండి మీ పెదవులు కదలకూడదు మీ నాగలు కదలకూడదు ఇదంతా ఎందుకంటే మనసులో జరుగుతూ ఉంది కనుక శబ్దం కూడా బయటికి రాకూడదు అని చెప్తూ ఉంటాను అది చిత్తజం జప అంటే కేవలం మనసులోనే జరుగుతుంది ఈ జపం ఇంకొక చోట కానే కాదు ఇది మనం జపమాల పట్టుకొని చేస్తే జపం అవుతుంది జపమాలు కూడా లేకుండా ఆ మనసులో అట్లాగే నిలబడిపోతే జపయేవ ధ్యానం జపమే ధ్యానంగా మారిపోతుంది కనుక జప లీడ్స్ టు ధ్యాన కాబట్టి జపం చేస్తూ ఉంటావు మనసులో చిత్తజం జప ధ్యానం ఉత్తమం కాబట్టి జపయేవ ధ్యానం కాబట్టి ఈ జపమే ధ్యానానికి మనల్ని తీసుకోకపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనసు అనేటువంటిది మనసులో ధ్యానం చేసేటప్పుడు చిత్తజం జపం మనసు నామరూపాలతో నిండుంటుంది నీకు ఏది మనసులో ఏ ఆలోచన వచ్చినా అది రూపంగానే రావాలి నామంగానే రావాలి ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు ఇప్పుడు నువ్వు జపం చేస్తూ కుండ స్టాక్ ఎగ్జాంపుల్ మనకు ఘటహ కుండ అనే భావన వచ్చిందనుకోండి మీకు కుండ కనపడతాదేదా కాబట్టి కుండ అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ నామం ఎప్పుడైతే నీ మనసులో కదిలిందో దాని రూపం కూడా కుండ ఏ విధంగా ఉంటుందో కనపడుతుంది మరి జపం చేసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ కుండ అన్న తరువాత అది చాలా ఆలోచనలకు దారి తీసే అవకాశం ఉంటుంది మనసులో కుండ వచ్చింది అనుకోండి బాగా అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి సాధన ఇప్పుడు కుండా రాగానే అవును మొన్న మన కొండ బయలుపోయింది కదా అని వస్తుంది మన కొండ ఎందుకు బయలుంది అని ఆ చిన్నపిల్లడు ఎత్తేసాడు కదా అని వాడికి ఇదే పని ఎప్పుడు వేస్తాడు నా వాచ్ కూడా అట్లాగే వేశాడు ఎప్పుడు పలానప్పుడు ఇక అట్లా కనెక్షన్ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది కానీ జపంలో నో కనెక్షన్ సార్ కనుక ఆలోచనలో నీకు తర్వాత వచ్చేటువంటి ఆలోచన నీకు తెలీదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను ఉపన్యాసం చెబుతున్నాను ప్రవచనం చేస్తున్నాను అని నాకు తెలుసు మీకు తెలుసు కానీ స్వామిజీ ఇక రెండు నిమిషాల్లో మీరు ఏం మాట్లాడతారో ఆ సెంటెన్స్ చెప్పండి అంటే నేను చెప్పలేను ఉపన్యాసం చెప్పగలను ఎందుకంటే ఉపన్యాసానికి సంబంధించినటువంటి విషయం నా దగ్గర ఉంది కనుక ఆ విషయాన్ని నేను మీకు విపులీకరించగలను అంతేగాని కరెక్ట్గా నువ్వు రెండు నిమిషాల తర్వాత ఏ వాక్యం చెప్పబోతావో చెప్పు అంటే నేను చెప్పలేను కాబట్టి తర్వాత వచ్చేటువంటి ఆలోచన ఏదో నెక్స్ట్ థాట్ అది నాకు తెలియదు కానీ జపంలో ఏంటో తెలుసా ఎంత నిగ్రహం చూడండి జపంలో నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పేయచ్చు చెప్పలేమా ఓం నమో నారాయణాయ నెక్స్ట్ ఓం నమో నారాయణాయ నెక్స్ట్ ఓం నమో నారాయణాయ నెక్స్ట్ ఫినిష్ కాబట్టి ఏదైతే మనం జపం చేస్తున్నామో అదే మళ్లీ మళ్లీ రావడం వల్ల ఆ చేసేటువంటి జపం భగవన్ నామం గనక భగవన్ నామం పవిత్రమైంది కనుక పవిత్రమైనటువంటి భగవన్ నామం నీ మనసులో నడుస్తూ ఉంటే నీ మనసు కూడా పవిత్రమవుతుంది కాబట్టి జపంలో ఏం జరిగింది పకారహ పాపనాశన అంటే నిరంతరం ఇది పోవడం వల్ల పవిత్రమవుతూ ఉంటే పాపాలన్నీ కూడా క్షీణించిపోతాయి పాపాలంటే ఏం లేదు రాగద్వేషాలే అవి క్షీణిస్తే చాలు వాటితోనే ఉండేది ప్రపంచం అంతా రాగద్వేషాలే పాపాలు తపోబీణ పపాలం కాబట్టి తపస్సు చేత పాపాన్ని అంతా మనం పోగొట్టుకోవాలి అట్లాగే ఇక్కడ పకారహ పాపనాశన కాబట్టి ఎప్పుడైతే పవిత్రమైందో పవిత్రమైనటువంటి భగవన్నామం ఎప్పుడైతే మన మనసులో నడుస్తూ అది మన మనసును పవిత్రం చేస్తూ పోతుంది కాబట్టి రెండు కార్యాలు ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి ఏంటంటే జపంలో పదే పదే అదే చెప్తూ ఉన్నావు గనక నీకు ఏకాగ్రత అనేకాగ్రత లేదు ఏది కుండాను కానీ అనేక విషయాలు జ్ఞాపకం వచ్చినట్టుగా ఒక వస్తువు మీద పోయినప్పుడు ఒక నామం మీద పోయినప్పుడు అనేక విషయాలు జ్ఞాపకం వచ్చినట్టుగా ఇక్కడ వచ్చేందుకు అవకాశం లేదు గనక నీకు ఏకాగ్రత వస్తుంది చెప్పం వల్ల నెంబర్ వన్ ఏకాగ్రత వచ్చిన తరువాత అది భగవన్ నామం గనక పరమ పవిత్రమైంది గనక మంగళ మంగళానా మంగళం అటువంటి పవిత్రమైనటువంటి నామాన్ని చెప్పడం వల్ల బుద్ధి కూడాను పవిత్రమవుతూ ఉంది ఇది చిత్తశుద్ధి ఇది చిత్తశుద్ధి బుద్ధి కూడా శుద్ధి పడుతూ ఉంది అని అర్థం కాబట్టి సంకల్ప ప్రవాహం లేకుండా అది ఆగిపోయి కేవలం భగవన్ నామాన్ని మనం చేస్తూ పోతాము కాబట్టి మన బుద్ధిలో నేను జపం యొక్క వైశిష్టం ఏంటంటే బుద్ధిలో జపం నడుస్తూ ఉందనుకోండి ఓం నమ శివాయ నమ శివాయ మివాయ ఇది నీ మనసులో ఉంది కదా నీకు తెలుసా తెలీదా ఇది తెలుసు ఓం నమ శివాయ నమ శివాయ ఒకసారి నేను పంచాక్షరి చెప్పి రెండవసారి పంచాక్షరి చెప్పేటప్పటికి ఇన్ బిట్వీన్ ఏముంది మధ్యలో ఏముంది ఎప్పటి పర్వాలేదు కుక్కొందని చెప్పండి ఏమైంది నిశ్శబ్దమా ఏమా నిశ్శబ్దం అయితే ఆ నిశ్శబ్దం ఉంది అనే దానికి సాక్షి ఎవరు యువర్ నువ్వే కదా సాక్షి నిశ్శబ్దానికి సాక్షి అయినప్పుడు నామానికి సాక్షి ఎవరు నామం కూడా నడుస్తుంది కదా నామం నిశ్శబ్దం నామం నిశ్శబ్దం నిశ్శబ్దానికి సాక్షి ఉన్నట్టుగా నువ్వు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నావు కనుక విట్నెస్ నువ్వే రెండు నామాల మధ్య ఒక నిశ్శబ్దం ఉంది ప్రశాంతత ఉంది సైలెన్స్ ఉంది అనేది దానికి ఎవరు సాక్షి అంటే నువ్వే సాక్షి ఎప్పుడైతే మధ్యలో వచ్చేటువంటి నిశ్శబ్దానికి నువ్వు సాక్షి అయ్యావో మధ్యలో ఏది మధ్య ఏది సార్ మధ్య రెండు మంత్రాల మధ్య నిశ్శబ్దం ఏదైతే ఉందో అది మధ్య అంటున్నావు నేనంటున్నా రెండు నిశ్శబ్దాల మధ్య ఇప్పుడు ఏది మధ్య సిది పాయింట్ కాబట్టి ఏది మధ్య అనేది ఇప్పుడు నాకు విషయం కాదు మం వస్తే జపం జరుగుతూ ఉండేటప్పుడు నేను సాక్షిని విశ్రాంతి ఉండేటప్పుడు నిశ్శబ్దములో నేను సాక్షిని కాబట్టి మంత్రము నిశ్శబ్దము సాక్షిని మళ్ళీ మంత్రము సాక్షిని నిశ్శబ్దము సాక్షిని మంత్రం ఉండేటప్పుడు నిశ్శబ్దం ఉండకపోవచ్చు నిశ్శబ్దం ఉండేటప్పుడు మంత్రం ఉండకపోవచ్చు అవునా మంత్రం లేకుండా ఉన్నప్పుడు దాన్ని నిశ్శబ్దం అని అంటావు మంత్రం ఉన్నప్పుడు నిశ్శబ్దం లేదు కదా ఆయన మంత్రం ఆగితే నీకు నిశ్శబ్దం తెలుస్తుంది నిశ్శబ్దం మళ్ళీ బ్రేక్ అయితే మంత్రం స్టార్ట్ అవుతుంది కాబట్టి మంత్రం ఉండేటప్పుడు నిశ్శబ్దం లేదు నిశ్శబ్దం ఉండేటప్పుడు మంత్రం లేదు సాక్షి ఎక్కడ లేకుండా లేదు అర్థమవుతుంది ఆయన లేదా మళ్ళీ చెప్తా ఎక్కడ లేదు చెప్పు మంత్రంలో సాక్షి ఉందా లేదా నిశ్శబ్దంలో సాక్షి ఉందా లేదా కాబట్టి సాక్షి ఉండేటువంటి చోట నిశ్శబ్దం లేకపోవచ్చు నిశ్శబ్దం ఉండేటువంటి చోట సాక్షి లేకపోవచ్చు మన మంత్రం లేకపోవచ్చు కాబట్టి మంత్రము నిశ్శబ్దము థాట్ సైలెన్స్ థాట్ సైలెన్స్ థాట్ టు సైలెన్స్ ఇవి ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేకుండా పోతున్నాయి కానీ సాక్షి మాత్రం విట్నెస్ ఇది మంత్రము అనేదానికి సాక్షి ఉంది ఇది నిశ్శబ్దము అనేదానికి సాక్షి ఉంది ఎప్పుడు ఉంది మంత్రం నడిచేటప్పుడు సాక్షి ఉంది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సాక్షి ఉంది కాబట్టి సాక్షి ఎప్పుడు ఉంది ఆల్వేస్ జపం ఆగింద అక్కడ శాంతి జపం ఆగితే మధ్యలో ప్రశాంతత వస్తుంది కదా మంత్రం ఆగింది అక్కడ నిశ్శబ్దం వస్తుంది కదా సాక్షి ఉంది జపం జరుగుతుంది సాక్షి ఉంది కాబట్టి మంత్రం వచ్చినప్పుడు సాక్షి ఉంది విశ్రాంతి ఉన్నప్పుడు సాత్ ఇన్ బిట్వీన్ సాక్షి ఉంది అంటే సాక్షి ఎప్పుడూ ఉంది సాక్షి ఎప్పుడు ఉంది ఆ సాక్షి ఎవరు త్వమేవా అట్ ద పాయింట్ ఈ త్వమేవ నువ్వే సార్ సాక్షి వచ్చిపోయేవి పోతాయి వచ్చిపోయేవి పోతాయి కాబట్టి మంత్రం ఉంది నిశ్శబ్దం ఉంది మంత్రం పోయింది నిశ్శబ్దం మాత్రం పోలేదు ఎందుకంటే నువ్వు సాక్షి ఉన్నావు కానీ జపం సాగితే సాక్షి జపం ఆగితే సాక్షి కాబట్టి సాక్షి ఎప్పుడూ ఉంది సాక్షి శాంతిస్వరూపం కదా శాంతిస్వరూపమైనటువంటి సాక్షికి జపం జరిగినా జరగకపోయినా ఆ శాంతికి భగ్గనం లేదు అది అంగనాం అంగనాం అంతరే మాధవ కాబట్టి గోపిక గోపిక మధ్యలో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అట్లాగే ఆలోచన ఆలోచన మధ్యలో సాక్షి రెంటికిన్నడుమా చోటున్నది దాటేవారికి అది తెలిసి మది నిలిపి అది ఎక్కడ మది నిలిపి ఆ మంత్రం మీద కాదు నిశ్శబ్దం మీద కాదు రెంటికి ఆధారంగా ఏ సాక్షి అయితే ఉందో రెంటికిన్నడుమా చోటున్నది దాటేవారికి అది తెలిసి మది నిలిపి తాటిరి పెద్దలు ఆవలికి ఆ సాక్షి ఆల్ వీట్నెస్ సర్వసాక్షి అది నీవే అని తెలుసుకున్న తర్వాత ను దాన్ని దాటేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆత్మ శాంత ఆత్మ శాంత అందువల్ల శాంతోహం అహం శాంత నేను శాంతస్వరూపుణి కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఉత్తమ స్థవాత్ స్తోత్రం కంటే భగవంతు భగవత్ స్తోత్రం కంటే ఉచ్చ జపం ఉచ్చ జపం కన్నా మందజపం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు కదా అవి ఉచ్చ జపం అంటే బిగ్గరగా పక్క వాళ్ళకి వినిపించేది పరశ్రుతి గోచరం స్వశ్రుతి గోచరం మందత జపం చిత్త జపం మనసులోనే చేసేటువంటి జపం ఇది జపయవ ధ్యాన కాబట్టి ధ్యానం ఉత్తమమైనటువంటిది స్వామీజీ ఒక్క మాట చెబుతాం చెప్పు ధ్యానం ఉత్తమం కదా ఎన్నిసార్లు చెప్పమంటావే ఉత్తమే కదా ధ్యానము ఉత్తమం ఉత్తమమే అయితే ధ్యానమే చేస్తే పోవాలా మనంతా షార్ట్ కట్ ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం స్టెప్స్ కనపడతా ఉండ ఇక్కడ స్తోత్రము ఉచ జపము మందజపము మనసులో చేసే చిత్తజపం జపం ధ్యానం కాబట్టి వీటి ద్వారా వచ్చి వచ్చి చివరికి అక్కడికి రావాలి కదా స్వామీజీ రావాలి ఏది ఉత్తమం ధ్యానం ఉత్తమం చితజం జపాధ్యానముత్తమం ధ్యానం ఉత్తమం పోనీ ఉత్తమమైంది చేస్తాను ఇదంతా ఎందుకు లా లాభం లేసా అవన్నీ చేస్తే కానీ ధ్యానానికి రావు అర్థమైతే ఇప్పుడు స్తంభాలే లేకుండా పోల్సే లేకుండా నేను పైకి ఎక్కుతాను అంటే నీకు ఎక్కడుంది సార్ మేడ వీటి మీదనే మేడ రావాలా చాలా ఇంపార్టెంట్ ఇది నువ్వు పూజ చేయాలి అందరూ చేసిన వాళ్ళు లేదు సార్ చేయినోళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎవరు ఈరోజు ధ్యానం చేస్తున్నావు అంటే ఎంత ఇంతకన్నా వెయ్యి రెట్లు ఉత్సాహంతో పూజ చేసాం ఒకప్పుడు దాని ఫలితమే స్తోత్రాలు చేశాం స్తవం ఉచ్చ ఉచ్చ జపం తెలుసు మందజపం తెలుసు చిత్తజప జపం తెలుసు ధ్యానం తెలుసు సరేనా కాబట్టి అవన్నీ చేస్తేనే దీంతో తృప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది అట్లా ధ్యానం ఉత్తమం ఈ ధ్యానం కూడా దీంట్లో రెండు ఉన్నాయి విరల ధ్యానం సరళ ధ్యానం నెక్స్ట్ హజధారయా శ్రోతసాసమం సరళచింతం విరళత పరం ఆజారయాతసాసమం సరళచింతనం విరళత పరం జ్య ధారయా స్రోతసమం సరళచింతరళత పరం అక్కడి నుంచి ధ్యానానికి వస్తూ ఉన్నాం ఆజ్యారయా స్రోతస సమం సరళచింతనం విరళత పరం ఇప్పుడు ధ్యానం ఉత్తమం ఉన్నాం కదా అయినా చిత్తజం జప ధ్యానముత్తమం ఈ ధ్యానంలో ఆజ్యధారయ ఆజ్యము అంటే మీకు తెలుసు ఏంటి అగ్నిగా ఆజ్యం పోసినట్టు అంటారు కదా కాబట్టి నెయ్యి నేతిధార ఆజ్యధారయా సమం లూకుంటే శ్లోక అన్వయక్రమం చూసుకుంటారండి ఆబ్లిక్స్ పెట్టుకొని ఆజ్యధారయా సమం శ్రోతస సమం అది సమం రెంటికి రావాలి అన్వయం ఆజ్యధారయా సమం శ్రోతస సమం సరళ చింతనం విరళత పరం సరళ చింతనం విరళత పరం సరళ చింతనం అంటే ఏంటంటే ఏ ఆటంకములు లేనిటువంటి ఏ విఘ్నములు లేనటువంటి ఇంటరప్షనే లేనిటువంటి ధ్యానం ఏదైతే ఉందో అది సరళ ధ్యానము చింతనం అంటే ధ్యానం మొన్న చెప్పాను కదా చింతనం ధ్యానం పూజనం జప చింతనం క్రమాత్ కాబట్టి చింతనమంటే ధ్యానం సరళ చింతనం సరళ ధ్యానం విరళ చింతనం విరళ ధ్యానం విరళత సరళ చింతనమని విరళత విరళ ధ్యానం కంటే పరం శ్రేష్టం విరళత పరం సరళ ధ్యానం విరళ ధ్యానం కంటే శ్రేష్టం సరళ చింతనం విరళ చింతనం కంటే శ్రేష్టం పరం ఉత్కృష్టం ఆ సరళ చింతనం ఎలాంటిది ఆజ్యధారయా సమం స్రోతస సమం కాబట్టి ఆజధారయ అంటే ఒక పాత్రలో ఉండేటువంటి నెయ్యిని కరిగించిన నెయ్యిని మెల్టెడ్ గీ ప్లీజ్ లేకపోతే పడదు ధార కాబట్టి కరిగించినటువంటి నెయ్యిని ఒక పాత్రలో నుంచి రెండో పాత్రలోకి పోయడం లుక్ దట్ ఈస్ దే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆజ్జధారయ కాబట్టి ఒక పాత్రలో నుంచి కరిగించినటువంటి నేతిని పోస్తున్నాము రెండో పాత్రలో కంటే ఆ ధార ఎట్లాగ ఉంది ఆయన మధ్య మధ్యలో ఆగి ఆగి వస్తూ ఉందే కంటిన్యూస్గా వస్తుందే అది ఆజ్య ధార శ్రోతస శ్రోతస అంటే మనకు నది నదీ ప్రవాహం సమం వలే దాంతో సమానంగా కాబట్టి ఆజ్య ధారయా సమం శ్రోతస సమం కాబట్టి నేతి ధారలాగా నదీ ప్రవాహంలాగా సాగేటువంటి సరళ చింతనం ఏదైతే ఉందో ఆటంకాలు లేనిటువంటి చింతనం ఎందుకని ఇక్కడ ఆటంకం లేదు అక్కడ ఆటంకం లేదు ఆజ్య ధారయా ఆటంకం లేదు శ్రోత శాసమం ఆటంకం లేదు అవునా ఆయన ఇప్పుడు పాత్రలోంచి ఇంకో పాత్రలోకి నెయ్యి పోస్తూ ఉంటే ఆటంకమేముంది మధ్యలో ఒకటే ధార అట్లాగే నది ప్రవహిస్తూ ఉందనుకోండి దానికి ఆటంకం ఏముంది సింధు సరిద్వల్లభం కాబట్టి ఆ నది ప్రవహిస్తూ ఉందంటే అది దాని గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరిపోవాలి అంతవరకు పోతూనే ఉంటుంది ఎక్కడ ఆటంకం లేదు ఆ విధంగా ఉండేటువంటిది సరళ ధ్యానం మనలో ఇంటరప్షనే లేకుండా ఉండాలి ధ్యానం చేసేటప్పుడు అదే మనం అంటారు కదా మన ధ్యానం క్లాసెస్ వచ్చి నా మనసు నిలబడడం లేదు స్వామీజీ నా మనసు నిలబడడం లేదు అదే కదా ఇది మనసు నిలబడకపోవడం ఏంటి నాకు సరళ ధ్యానం లేదు అని చెప్పడం అంతకన్నా ఇంకేం లేదు మనసు నిలబడకపోవడం అంటే సరళ ధ్యానం లేదు సరళ ధ్యానం విరళతహ పరం అంటే ఆటంకాలు ఉండేటువంటి ధ్యానం కన్నా విరళ ధ్యానం కన్నా సరళ ధ్యానం పరం శ్రేష్టమైనటువంటిది అది ఎలా ఉండాలి ఆజ్యాధారయ నేతిధారలాగా ఉండాలి అలాగే నీటి ప్రవాహంలాగా ఉండాలి ఎక్కడ ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉండాలి ఇది సజాతీయ వృత్తి ప్రవాహము శాస్త్రంలో దీన్ని ఏమంటారంటే సరళ చింతనాన్ని సజాతీయ వృత్తి ప్రవాహము కాబట్టి ఒకేదానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉండడం ఇప్పటి వరకు మీరు విన్నదాన్ని బట్టి ఉపదేశ స్థానంలో మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి సజాతీయ వృత్తి ప్రవాహం నిత్య సంబంధం ఏంటిది నిత్య సంబంధం నాటకంలో పాత్రలు పోషిస్తూ ఉన్న తాను ఎవరో వాడికి ఎలాగైతే తెలుసో పాత్ర పోషించేవాడికి ఒకవైపు పాత్రను పోషిస్తూ ఒకవైపు తాను ఎవరో నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలుసో అట్లాగే ఇక్కడ కూడాను తాను ఒక తండ్రిగా ఒక బిడ్డగా ఒక తాతగా ఒక మామగా ఒక మనుడుగా ఒక అల్లుడుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా రకరకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నా కూడాను తన నిత్య సంబంధం ఏంటి తాను సృష్టింపబ నేను సృష్టింపబడ్డాను ఆయన భగవంతుడు నేను భక్తుణ్ణి నా జీవితంలో భగవంతుడు ఎలా ఉన్నాడో నేను అర్థం చేసుకున్నాను కనుక థ్యాంక్ కాబట్టి భగవంతుడు ఉన్నాడు కాదు నా జీవితంలో ఎలా ఉన్నాడు అనేది నాకు అర్థమైపోయింది కనుక భగవంతుడిని నేను వేరుగా ఉండలేను అనేటువంటిది ఆ నిత్య సంబంధాన్ని గుర్తించుకుంటూ ఉండడం నిత్య సంబంధం ఎప్పుడైతే ఉందో అనిత్యమైనటువంటి సంబంధాలు మధ్యలో ఇంటరప్షన్ కలిగించలేవు కాబట్టి విరళత పరం సరళ చింతనం కాబట్టి ఆటంకాలు లేనటువంటి ధ్యానం ఏదైతే ఉందో అది ఆటంకాలతో కూడినటువంటి ధ్యానం కన్నా శ్రేష్టం ఆటంకాలు లేకుండా ఎలా ఉండాలి ఆజ్యధారయ ఆజ్యారయ అంటే సరిపోయింది శ్రోతస సమం ఆజ్యారయా సమం స్రోతస సమం రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది స్వామీజీ అని అంటే ఒకటి ప్రేమ ఏ కార్యం మనం చేసినా ఆ కార్యంలో గనక మనకు ప్రేమ లేకపోతే ఆ కార్యం సఫలీకృతం కాదు వస్తవని చెప్తున్నా ఇట్స్ ద హార్డ్ ట్రూత్ ఒకవేళ ఇక్కడ కూర్చొని వింటూ ఉన్న బుద్ధి గనక నికృష్టమైంది అయితే ఆయనకేం తెలిసలే రవణ మహర్షికి అదే ఉందలే ఉపదేశ సారం నాకు కూడా రెండు సంస్కృతంలో పదాలు వచ్చు సరేనా అది చెప్పి ఆయనకి ఈయనకేమొచ్చులే అని కూర్చున్నాడు అనుకోండి ఆ దౌర్భాగ్యుడికి జీవితం అంతా కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకని ఆ వినే విషయం మీద ప్రేమ ఉండాలి ఓకే చేసే ధ్యానం మీద ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఏంటో తెలుసా నంబర్ వన్ ఎగ్జాంపుల్ ఆజ్జధారయ ఆధారయ అంటే ఆజ్యం నెయ్యి ఉంటుందంటే స్టిక్గా ఉంటుంది కాదు కాబట్టి బంక బంకగా జిగురు జిగురుగా ఉంటుంది నూనె కూడా అట్లాగే ఉంటుంది అందుకని దానికి స్నేహ అనేటువంటి పేరు కూడా ఉంది స్నేహక్రియ ఇది మన న్యాచురోపతిలో వస్తుంది స్నేహక్రియ వాళ్ళు పంచక్రియలు అని చెప్తారు చూసారా పంచక్రియ చికిత్స పంచకర్మ చికిత్స ఆ పంచకర్మలో ఒక కర్మ ఇది ఎందుకంటే స్నేహకర్మ స్నేహకర్మ ఏమిటి అంటే నూనె రాసేది మసాజ్ చేసేదోళ్ళే అది స్నేహకర్మ కాబట్టి నూనెను కూడా స్నేహము అని అంటారు సంస్కృతంలో అందుకని అట్లా వచ్చింది అది స్నేహకర్మ అనేటువంటిది కాబట్టి స్నేహంలో ఏముంటుంది ప్రేమ ఉంటుంది అది బ్యూటీ కాబట్టి ఆజ్య ధారయ ఆజ్యం ఎప్పుడు కూడాను స్టికీగా ఉంటుంది జిగురుగా ఉంటుంది బంకగా ఉంటుంది పట్టుకుంటే వదలకుండా ఉంటుంది సరేనా నీళ్లు పట్టుకున్నామనుకోండి ఆయన వదిలేసి అట్లా పోద్ది నెయ్యి అని పట్టుకొని అంత తేలిగ్గా పోదు మళ్ళీ సబ్బేస్ కడగాలి అంత స్టికీ ఓకే కదా అదేంటది పట్టుకొని ఉంటుంది ఆ పట్టుకోవడం ఏంటి స్నేహం ఆ స్నేహం ఏంటి ప్రేమ కాబట్టి నువ్వు ఏ ధ్యానం అయితే చేస్తున్నావో సరళ ధ్యానంలో రెండు ప్రధానంగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోద్ది శ్రోత అంటే సరిపోయేది రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చారంటే ఒకటి నీ దగ్గర ప్రేమ ఉండాలి ఇష్టం లేనటువంటి పిల్లవాడిని తీసుకెళ్ళి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని నువ్వు చదువురా అని వాడిని కూర్చొని పెట్టి వాడి ముందు పుస్తకం వేస్తే వాడు చదవడం ఎట్లా ఉంటుందో ప్రేమ లేకుండా ధ్యానం చేసేవాడు కూడా ధ్యానం చేయడం అట్లాగే ఉంటుంది ఇంకా రెండవ ఆలోచనలే ఎందుకో తెలుసా వాడు తల్లిదండ్రుల కోసం కూర్చొని పుస్తకం ఎత్తుకుంటాడే కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఫ్రాంక్గా చెప్తున్నా నువ్వు ఉపనిషత్తు చదువు నువ్వు భగవద్గీత చదువు లేకపోతే నువ్వు చదువు అది చదువు అని నాకెవ్వరూ చెప్పలేదు చిన్నప్పుడు చెప్పే అవకాశం కూడా లేదు ఏదో పిల్లవాడిని హై స్కూల్ పంపించాను చదువుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నారే కాని ఆ పుస్తకాల మధ్యలో భగవద్గీత కూడా ఒకటి ఉందని ఎప్పుడు ఇదే చదువుతూ ఉంటాడు అవి చదవడని వాళ్ళే తెలియదు అర్థమవుతుంది కాబట్టి నువ్వు ఇది చదువు అని చెప్పలేదు ప్రేమ లేనివాడిని చదవమన్నా వాడు చదవలేడు ప్రేమ ఉండేవాడిని ఆపాలనుకున్నా ఆపలేవా ఎప్పుడదే అందువల్ల ఆజ్య ధారయా కాబట్టి అది ఎట్లాగైతే జిగురు జిగురిగా పట్టు ఉంటుందో అట్లాగే భగవంతుడి మీద మన మనసు కూడా ఎప్పుడు ఆ విధంగానే లగ్నం అవుతూ ఉండాలి అది ఆజ్యధారయా సరేనా నదీ ప్రవాహం ఇది ఉండి ఎగ్జాంపుల్ నేను అద్భుతం రాసినవాడు రవణ మహర్షి ఆజ్యధారయ అంటే నీకు ప్రేమ ఉండాలి ఇప్పుడు ధ్యానానికి కూర్చొని కూడా కొందరు బల నేను చెప్తాను తప్పు నాయన ఒకసారి జరిగిందో చోట ఒక ఇంట్లో కూర్చొని అంటే ఆయన టిఫిన్ తీసుకెళ్లా నన్ను అయిపోయింది స్వామి కూర్చోండి ఒక పది నిమిషాలు ధ్యానం చేసి వచ్చేస్తా ఒక ఐదు నిమిషాలు నేను తర్వాత ఆయనతో చెప్పాను టైం ఉన్నప్పుడు నిన్నెవరు చేయమన్నారే నీకు టైం ఉన్నప్పుడే ధ్యానం చేయి సరేనా అట్లా పరిగెత్తుకుంటూ పోయి ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఏముంది కాబట్టి దాని మీద నీకు ప్రేమ ఉండాలి ప్రేమ ఉన్నప్పుడు ఎంతకాలం చేస్తావో తెలియదు రెండవది శ్రోతస సమ నదీ ప్రవాహం నది ప్రవహిస్తూ ఉందంటే దాంట్లో ఏమైనా ప్రయత్నం ఉందని ఆయన ఏమో ఎఫర్ట్లెస్ అనుకుంటున్నాను నేను ఆమె రైట్ అలా పోతుంది నిబద్ధత పోతానే ఉంది సపోజ్ మధ్యలో ఏదైనా ఒక గుట్టొచ్చిందనుకోండి అవుతుంది నది పోతుంది ఆ గుట్టంతా పేర్చుకుంటూ పోతే నీళ్ళతో ఆ తరువాత ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో మళ్ళీ అక్కడి నుంచి కదలతది సపోజ్ కొంత దూరం పోయినంత గుంట వచ్చిందనుకోండి ఆ గుంట నింపేస్తుంది ఆ గుంట నిండినంత వరకు పోలేదు చాలా పెద్ద గుంట ఆ గుంటతో ఈ నీళ్ళన్నీ నిండుతాయి నిండిపోయి పైకి వచ్చిన తర్వాత ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ తన యాత్ర కొనసాగిస్తూనే ఉంటుంది ఇది న్యాచురల్గా ఉంటుంది ప్రయత్నం ఏం లేదు ఇది గుంట కాబట్టి దీన్ని నింపుకొని నేను పోవాలని గదిగ ప్రయత్నం చేయడం కానీ అది గుట్ట నేను పెరిగి దాన్ని ఎక్కి దాటి పోవాలని కానీ లేనేలేదు సార్ గుట్టలు దాటింటలు నింపి గులు దాటి గుంటలు నింపి జలమున్నీరథిని చేరద గుట్టలు దాటి గుంటలు నింపి జలమునీర నీచేరద కర్మలు కరిగి మమతలు మరిగి నామది నీధరి చేరద ఎటులనో ఏ గుటేలనో ఎటులనో కాదు సార్ ఇటులను శ్రోత సాసమం కాబట్టి నదీ ప్రవాహం ఏ విధంగా అయితే ప్రయత్నం లేకుండా పోతుంది గుట్టలు దాటి గుంటలు నింపి జలమునీ చేరదా కర్మలు కరిగి మమతలు మరిగి నామీని దరిచేరద ఎటులను ఎగుటేలను కాబట్టి ఎట్లా పోవాలి ధ్యానం అజ్యధారయా శ్రోతస సమం కాబట్టి నేతి ధారలాగా నది ప్రవాహం లాగా అది సాగిపోతూ ఉండాలి ఆ విధంగా సాగాలంటే ప్రేమలో కొనసాగాలంటే ధ్యానం ఒకటి ఎట్లా వస్తుంది అది కూడా మళ్ళీ శ్రవణాత్ మననాథ్ కాబట్టి శ్రవణం చేయాలి చేస్తేనే ఎందుకంటే వైభవం పరమేశ్వరుని యొక్క వైభవం తెలిసినప్పుడు మాత్రమే ఆ వైపుకి ధ్యానం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది ఆయన ఏదైనా సరే అంతే ఇప్పుడు ఒక మనిషిని మనం ప్రేమించామంటే వాళ్ళలో ఎన్నో సుగుణాలు ఉంటాయి ఆ సుగుణాలన్నీ చూసి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం భగవంతుడి చూ అలా ప్రేమించాలి అంటే అంటే ఆ ప్రేమించడమే ధ్యానం ధ్యానం ఏదో కాదు నువ్వు ధ్యానంలో భగవత్ చింతనంలో ఉన్నావు ఎట్లా ప్రవాహం కేవలం భగవంతుడే రెండవది లేదు అంటే విజాతియ రహిత సజాతీయ వృత్తి ప్రవాహం మళ్ళీ రెండో ఆలోచన లేకుండా రెండో ఆలోచన వచ్చిందనుకోండి విరళ ధ్యానం అయిపోతుంది ఇంటరప్షన్ కానీ భగవత్ సంబంధమైన ఆలోచన నీకు ఉండాలి సరళ ధ్యానం అలా ఉండాలంటే భగవంతునికి సంబంధించినటువంటి వైభవాన్ని అంతా నువ్వు శ్రవణం చేయాలి భగవంతుని ఐశ్వర్యం నీకు అర్థం కావాలి కాబట్టి భక్తి రెండు రకాలు ఒకటి ఐశ్వర్యప్రధాన భక్తి రెండు మాధుర్య ప్రధాన భక్తి ఐశ్వర్య ప్రధాన భక్తి ఈశ్వరస్య భవ ఐశ్వర్యం కాబట్టి భగవంతుడు ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వైభవాన్ని అంతా తెలియజేసేటువంటిది ఈశ్వరస్వ అది ఐశ్వర్యం కాబట్టి ఐశ్వర్యప్రధాన భక్తి ఇదంతా మనకు శ్రవణంలో వస్తుంది కాబట్టి ఈ సృష్టికి భగవంతుడు ఎవరు భగవంతుడు ఎలా ఉన్నాడు సృష్టిలో ఎలా ఉన్నాడు ఆయన ఎలా దీన్ని తయారు చేశాడు ఈ సృష్టికి ముందు ఏమున్నది తరువాత ఏమున్నది భగవంతుడు ఎక్కడున్నాడు సృష్టి అంతా భగవంతుడు నిండిపోయి ఉంటే భగవంతుడు ప్రత్యేకంగా ఎక్కడున్నాడు ఇవన్నీ కూడా నాకు ఆయన ఐశ్వర్యం ఆయన యొక్క జ్ఞానం ఈ దీన్ని తెలియజేసేటువంటిది ఐశ్వర్యప్రధాన భక్తి ఇదంతా తెలిసిన తరువాత ఒక మనిషిలో ఉండేటువంటి సుగుణాలన్నీ కూడా మనకు అర్థమైన తర్వాత ఆ వ్యక్తిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో అట్లాగే ఈ ఐశ్వర్యం అంతా కూడా అర్థమైపోయిన తర్వాత ఆయన మీద ప్రేమ కదులుతుంది అది మాధుర్య ప్రధాన భక్తి మాధుర్యం ఆ ప్రేమ ఆ ప్రేమ ఏదైతే ఉందో అదే మాధుర్యం దాన్ని ఆజ్య ధరయ సమం కాబట్టి ఆజ్య ధరయ సమం అని చెప్పుకుంటూ వచ్చాము దాన్ని ఇది నిత్య సంబంధం భగవంతునికి మనతో ఉండేటువంటి సంబంధం కాబట్టి విరళ ధ్యానం కంటే కూడాను ఈ సరళ ధ్యానం శ్రేష్టం ఎందుకని ఏ ధ్యానమైనా సరే మనసులోనే జరగాలి అందుకని చాలా విత్ ఇంటలెక్చువల్ హానెస్టీ అర్జునుడు చెప్పింది కృష్ణ చంచలం హి మన కృష్ణ ఆరోధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్న నా మనసు నిలబడడం లేదే చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తా నిగ్రహం మన్యే వాయోరి వసు దుష్కరం చాలా క్లియర్ వెరీ క్లియర్ కృష్ణ చంచలం హి మన కృష్ణ నా మనసు ఇప్పుడు చెలించిపోతూ ఉంది ఎందుకని చెలిస్తూ ఉందో తెలుసా మనసు అది విరళ ధ్యానం విరళ ధ్యానానికి నాంది ఏమిటంటే మనసు ఎందుకు చెలిస్తూ ఉంది మనసు నీలో ఉంది నీలో ఉండేటువంటి మనసు చెలించాల్సిన అవసరమేముంది మనసు నీలోనే ఉండిన ఆంతర్యంలో మనసు ఉండిన విషయాలు మనసును ఆకర్షిస్తూ ఉండాయి చెలింపజేస్తూ ఉండాయి కాబట్టి భాష్యంలో వీచేటువంటి గాలి ఒక కొలను మీదుగా వీచినప్పుడు ఆ కొలను ఏ విధంగా అయితే తరంగాలు కదులుతాయో అల్లలు లేస్తాయో సరస్సులో అట్లాగే బాహ్య విషయాలు ఇంతవరకు మనం చూసినవి ఇంతవరకు మనం అనుభవించినవి ఈ ఆలోచనలు కనుక ఒకసారి కదిలాయంటే ఇవి మన మనసు అనేటువంటి సరోవరంలో దాంట్లో అదే దానికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి విషయాలు ఆలోచనలు కదులుతాయి అది చంచలం కాబట్టి కొలను ఎట్లాగైతే మనసా విధంగా చెలిస్తూ ఉంది చంచలం హే మన ఎందుకని అవి వచ్చినంత మాత్రం ఎందుకు చెల్లించాలయ్యా లే ఆనందం బాహ్యంలో ఉందనేటువంటి అభిప్రాయం నా మనసుకుంది కాబట్టి నేను కూర్చొని ధ్యానం చేసిన ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నా అని తెలుసా కూర్చొని ఉపన్యాసం వింటూ ఉన్నా కూడా దౌర్భాగ్యం మనసు ఎందుకు వినలేకపోతా తెలుసా కారణం ఒకటే దానికి అనిపిస్తూ దీనికంటే కూడా ఈ ఉపన్యాసం ఆపేస్తాడు పోతే మంచిదేమనే ట్యాంక్ బండి మీద బాగుంటుంది ఏమని అనిపించింది అనుకోండి అది అక్కడికి పరిగెత్తది కాబట్టి ట్యాంక్ పండుగ దగ్గరికి ఇప్పుడు మనసు పరిగెత్తలేదు ఎందుకని నేను ఒక ఉన్నాను కాబట్టి ట్యాంక్ బండే వచ్చేస్తుంది అదే వచ్చి లోపల చేరుతుంది చేరినప్పుడు నా నేను చెప్పే విషయాలు పట్టవు చెంచలం అది అది చెంచలం కాబట్టి దాన్ని చెలింపజేస్తూ ఉంది ఇది చెంచలం మనహ కాబట్టి నా మనసు చలిస్తూ ఉంది ఇది విరలత వీరల ధ్యానం అయిపోతూ ఉంది మనసు చెల్లిస్తూ ఉంది ధ్యానానికి వాడు కూర్చున్నా వాడు ధ్యానం చేయలేకపోవడానికి పాపం వాడి ఉద్దేశం మంచిదే కావచ్చు ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నాడు కారణం ఇది వీడి మనసులో ఈ విధమైనటువంటి భావాలున్నాయి ఏ ప్రపంచమైతే బాహ్యంలో ఉందో ఏ విషయాలైతే బాహ్యంలో ఉన్నాయో ఈ విషయాలు వ్యక్తులు వీరందరూ కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తారనేటువంటి భావన ఎప్పుడైతే వాడి హృదయంలో ఉందో ఆనందం కోసమే మనసు ఎప్పుడూ ఉంటుంది గనక భాష్యంలో చెంది చంచలం హిమ కృష్ణ స్వామీజీ చలించినంత మాత్రం నయ్య ఏమైంది ఇదే ఒకటి మళ్ళీ మనసు చెలించింది ధ్యానం ఎందుకు జరగకూడదు ఎందుకని గుండె చెలించడం లేదా ఇది ఇంకా విచిత్రం గుండె చెలించడంలే గుండె కొట్టుకోవడం ఏంటి చలనం కాదా కంటరెప్పలేంటి అప్రయత్నంగా నీ ప్రయత్నం లేకుండానే కంటి మీద రెప్పబడతా ఉంది అది చలనం కాదు కాబట్టి గుండె కొట్టుకుంటూ చలిస్తూ ఉన్నప్పుడు దానివల్ల మనకు విఘ్నం లేనప్పుడు కంటి రెప్పలు పడుతూ ఉండిన చలనం వాటి వల్ల విఘ్నం లేనప్పుడు మనసు చలిస్తేనే విఘ్నం ఎందుకు కలగాలి విచిత్రం అయ్యా గుండె కొట్టుకుంటుంది కానీ గుండె ధ్యానం చేయడం లేదు కనులు ఎప్పులు పడుతూ ఉన్నాయే కానీ ఈ కనురెప్పల వల్ల ధ్యానం నడవడం లేదు అవి అందుకని పడ్డం లేదు అది వేరే ఫిజియలాజికల్గా మాట్లాడితే కానీ అక్కడ కూడా ఒకటి ఉంది తమాషా దాన్ని చూసి కూడా నేర్చుకోవచ్చు కావాలంటే కళ్ళు కొట్టుకుంటున్నాయి అనుకోండి ఎందుకు కొట్టుకుంటున్నాయి నేను ఎక్కడో కళ్ళు కొట్టుకుంటూ ఉన్నాయి అంటే ఎవడైనా వచ్చి తలుపు కొట్టాడంటే ఏమని అర్థం తలుపు తీమని అంతేనా ఎవడైనా బయట నుంచి తలుపు కొట్టాడు తలుపు తీమని తలుపు ఎందుకు తీయాలి నిన్ను చూడాలనుకుంటున్నాడు కనుక వాడు ఏ కారణం అన్నా కావచ్చు నీకు ఇవ్వాల్సిన అప్పు అడిస్తాడు లేకపోతే నిన్ను అప్పు అడుగుతాడు వేరే విషయం నిన్ను చూడాలనే కదా అట్లాగే కళ్ళు కూడా కొడుతూ ఉన్నాయి నువ్వు తలుపు కొడుతూ ఉంటే ఒక వ్యక్తి తలుపు కొట్టినప్పుడు తీమని ఎట్లాగైతే అట్లాగే కళ్ళు కూడా అట్లా కొట్టుకుంటూ ఉండాయంటే అవి చెప్తూ ఉండటా కోటి నాకెప్పుడు చూపిస్తావు నాకు భగవంతుడిని ఎప్పుడు చూపిస్తావు నాకు ఎప్పుడు భగవంతుని చూపిస్తావు దీనికి ఆధారం ఏంటి స్వామీజీ ఒకటి ఆధారం నువ్వు ఆలయానికి పోయినప్పుడు ఏం చేస్తావు భగవంతుడు కనపడగానే కళ్ళు మూస్తావు కదా అయిపోయింది అంతవరకు కొట్టుకున్నటువంటి కళ్ళు అక్కడ కొట్టుకోవడం లేదు ఆలయానికి పోగానే కళ్ళు మూతబడిపోతూ ఎందుకని నేను ఇంతకాలం ఏదైతే చూడాలని కొట్టుకున్నానో అది ఇదే అది ఇదే అది ఈ మూర్తే ఈ మంగళకరమైనటువంటి మూర్తిని చూడాలని ఇంతకాలం నా కళ్ళు కొట్టుకున్న ఈరోజు ఆగాయి అర్థమవుతుంది కాబట్టి మనసు చెలిస్తూ ఉంది అంటే ధ్యానం చేయడానికి కూర్చున్నది కనుక అది లేకపోతే దాని గురించి ఆలోచన లేనేలేదు చెంచలం హి మన్న కృష్ణ ప్రమాధి అది ఇప్పుడు కళ్ళు ఆర్పినా కొట్టుకున్నా ఏం చేసినా గుండె కొట్టుకుంటూ ఉన్నా ఇవి ప్రమాధి క్షోభ పెట్టడం లేదు ధ్యానంలో క్షోభ పెట్టడం లేదు కానీ మనసు క్షోభ పెడతా ఉంది ప్రమాధి మోహానికి గురి ఉంది క్షోభకు గురి చేస్తూ ఉంది కదా ఎప్పుడంతే మనసులో చూడండి కొన్ని కోపం వచ్చినప్పుడు కోపం కలిగేది మనసులో కోపం వచ్చింది మనసులో కానీ కళ్ళు చూచారా ఒళ్ళంతా కూడా గగర్పాటి జంతువు చూచారా చెమట్లు బోస్తాయి చూచారా అంటే మనసులో కలిగేటువంటి ఆ ఉద్వేగం ఏదైతే ఉందో దేహేంద్రియ మనోబుద్ధుల మీద పడిపోతూ ఉంది ప్రమాధి క్షోభ పెడతా ఉండయి అది కాబట్టి మనసు కూడా చంచలంగా ఉంది నన్ను క్షోభ పెడుతూ ఉంది చంచలం హే మనకృష్ణ ప్రమాది బలవదృఢం పైగా బలవత్ చాలా బలవంతమైంది అది నేను ఒక దూడ ఉందంటే దానికి ముక్కుతాడి వేసి ఆ దూడను బట్టి లాగితే అది నిలుస్తుంది ఎందుకు నిలుస్తుంది నాకన్నా బలహీనంగా ఉంది కనుక దానికన్నా నేను బలవంతుడుగా ఉన్నాను కనుక కానీ మనసు నా విధంగా నేను నిగ్రహించలేకపోతున్నాయి ఎందుకని బలవత్ బలవత్ అది నాకన్నా బలంగా ఉంది అని ఎవరు చెప్తుండే అది కృష్ణుడా అర్జునుడు అర్జునుడు ఎవరు పశుపతితో పోరాడి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వాడు సాక్షాత్ పరమేశ్వరుడితో యుద్ధం చేసి ఆయన దగ్గర పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వాడు అంటున్నాడు సార్ ఈ మాట బలవత్ నాకన్నా అది బలమైంది అంటే ఈశ్వరుడు నాకన్నా బలం అనుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన మీద యుద్ధానికి అయితే పోయాడు ఏమాత్రం చంకకుండా ఈ మనసు దగ్గరకు వచ్చేటప్పటికి మనసు బలవత్ ప్రమాధి బలవత్ దృఢం దృఢం దృఢం దీనికి శంకరాచార్య స్వామి భాష్యం అని అంటారు దృఢమంటే నాగపాశవత్ అచ్చైద్యం అన్నారు అంతే నాగపాశం అంటే ఒక్కసారి బాణం వేసిన తర్వాత అది నాగం నాగాస్త్రం అయినప్పుడు ఆ నాగాస్త్రం పాశంతో బంధించేస్తుంది వాడిని అది ఎవడూ వేరు చేయలేడు దాన్ని కాబట్టి ఆ నాగాస్త్రం ఎట్లాగైతే నాగ బంధిస్తుందో వీరుణ్ణి ఆ విధంగా బంధించేటువంటిది వీరుణ్ణి బంధించేది సామాన్యుడి కాదు ఎందుకంటే యుద్ధంలో వీరుడే ఉంటాడు ఇక్కడ కూడా వీరత్వం కలిగిన ధ్యానం చేయాలనేటువంటి పటుత్వం కలిగిన అటువంటి వాణ్ణి దృఢం అది అచ్చేద్యం ఛేదించడానికి వీలులేనిటువంటి పరిస్థితుల్లో అది ఉంది చంచలం హి మనకృష్ణ ప్రమాధి బలవత్ దృఢం తస్షం నిగ్రహం అనే వాయోరివ సుదుష్కరం వాయో ఇవ గాలిలాగా కాబట్టి గాలి పోతా ఉంటే ఆ గాలిని చేత్తో పట్టుకుని బంధించడం ఎట్లాగైతే ఒక క్రికెట్ బాల్ వస్తే పట్టేస్తావు బంధిస్తావు దాన్ని కానీ గాలిని బంధించలేవు వాయో ఇవా వాయోరివా సుదుష్కరం కాబట్టి గాలిని బంధించడం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ మనసును కూడా నేను ఆ విధంగా బంధించలేకపోతున్నాను అక్కడే ఆ ప్రశ్న వేసినప్పుడు చూడండి ఇంకొకరైతే నీకెందుకు నేను చెప్తాను ఇప్పుడు టీవీ స్వాముల వాళ్ళు వీళ్ళు ఉండాలనుకోండి వాళ్ళ దగ్గరకు పోయి ఏమయ్యా అంటే నీకెందుకు పర్వాలేదు నేనున్నాను కదా నేను చెప్తాను కదా నేను ఒక భద్రం కదా ఇవన్నీ పిచ్చి చేష్టాలు వాస్తవం ఏంటి అని అంటే కృష్ణుడు చెప్పిందే వాస్తవం ఆ సంశయం మహాబాహో మనం దుర్నిగ్రహం చలం మనసును నిగ్రహించడం అంత తేలికైన పని కాదు అది ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది ఈ విషయంలో నో డౌట్ ఆ సంశయం మహాబాహో అది పదప్రయోగం చూడండి మహాగా బాహో గొప్ప బాహువులు కలిగిన బాహులు కలిగిన ఎందుకు యుద్ధం చేసి శత్రువుని మటుపెట్టడానికి అటువంటి మహాబాహో రెండు చేతులతో నువ్వు సంధించగలవు సవ్యసాచివి కానీ అసంశయం మహాబాహో నువ్వు అంత గొప్పవాడికి కావచ్చేమో కానీ ఈ విషయంలో నువ్వు చెప్పింది కరెక్టే సందేహం లేదు అసంశయం సంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనసు దుర్నిగ్రహం దాన్ని నిగ్రహించడం సాధ్యం కాదు ఎందుకంటే ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది కానీ మాట్లాడేవాడు భగవంతుడు కదా అప్పుడు ఒక మాట అన్నాడు నిజమే మనసు ఏదైతే ఉందో అది చెంచలము నిగ్రహించను సాధ్యం కాదు ను చెప్పింది అంతా బాగానే ఉంది కానీ అహం నిగ్రహం మణ్యే అన్నావే దాన్ని నిగ్రహించడం సాధ్యం కాదు అన్నావు ఇట్ ఇస్ ప్రాబ్లం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం ఉంటుంది కాబట్టి చంచలమైంది మనసు కావచ్చు ప్రమాద కావచ్చు బలవత్ కావచ్చు దృఢం కావచ్చు నిగ్రహించలేనని ఎవరన్నారయ్యా అదే శ్లోకంలో పట్టుకున్నాడు స్వామి ఏదైతే అర్జునుడు మాట్లాడాడో అదే మాటలో పట్టుకున్నాడు తస్యాహం నిగ్రహం అనే వాయురివ సుదుకరం అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం కదా అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యానికి గురుషేత క్లియర్ కాబట్టి దాన్ని నిగ్రహించలేనని ఎందుకు అంటావు అది సమస్య అయితే సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం అనేటువంటి సమస్య ఈ ప్రపంచంలో ఏది ఉండదు కాబట్టి చెంచలమైంది అయినా దాన్ని నిగ్రహించలేమని ఎందుకు చెప్తావు చెంచలమైంది అను బాగుంది ప్రమాది ఓకే బలవత్ ఓకే దృఢం ఓకే తస్య అహం నిగ్రహం అనే వాయోర్యవ కాబట్టి గాలిని బంధించినట్టుగా దాన్ని పట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని నువ్వు చెప్పడం మాత్రం మంచిది కాదు దానికి మార్గం ఉంది దానికి పరిష్కారం ఉంది ఏంటి పరిష్కారం అంటావా అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యైనచ గోహ్యతే అభ్యాసం ఏంటి అభ్యాసం ధ్యానం కదా ఇది సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మానస వ్యాపారం ఇది అంటే విజాతీయ రహిత సజాతీయ వృత్తి ప్రవాహం ఇది నడిచిపోతూ ఉంది కదా ఆయన కాబట్టి మనసు చెలిస్తూ ఉంటుంది ఆ మనసును తీసుకుని వచ్చి మళ్లీ పెడుతూ ఉంటావు మళ్ళీ పోతూ ఉంటుంది మళ్ళీ తీసుకొస్తూ ఉంటావు మళ్ళీ పోతూ ఉంటుంది మళ్ళీ తీసుకొస్తూ ఉంటావు ఇట్లా ఒక దశలో అది నీకు లొగిపోతుంది అది అభ్యాసం ఆత్మసంస్థం మన కృత్వా చింత మన ఆత్మ సంస్థం మనః కృ మన ఆత్మ సంస్థం కృ కించిదపిత్తు కించిదపితు నా రెండవ దాన్ని గురించి ఆలోచించకుండా మనసు పోతూ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి హృదయంలో ఉంచడం ఏదైతే ఉందో ఇది ఇది అభ్యాసం కదా అభ్యాసం కదా సో ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈరోజు ఇరవై సార్లు పరిగెత్తినటువంటి మనసు నాలుగు రోజులైతే పద్దెనిమిది సార్లే పరిగెత్తతుంది మనసు పరిగెత్తదని నేను చెప్పడం ఇంకొక నాలుగు రోజులైతే పదిహేను సార్లే పరిగెత్తతుంది ఇట్లా రాను రాను రాను రాను క్రమేపి తగ్గి తగ్గి తగ్గి ఒక దశలో మనం ఎంతసేపు పరిగెత్తినా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాడే కనుక ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదని మనసు ఆగిపోతుంది ఇది అభ్యాసం ఇలా అభ్యాసం చేయొచ్చు అర్జున వైరాగ్యకృషతే ఇది రెండోది అభ్యాసము ఉండాలి వైరాగ్యం ఉండాలి వైరాగ్యం ఏంటి వైరాగ్యం నామా ఇది డెఫినేషను దృష్టదృష్టభోగ దృష్ట అదృష్టభోగ దోషదర్శన అభ్యాసాత్ వైతృష్ణ్యం వైతృష్ణ్యం ఇది కనుక వైరాగ్యం అంటే ఏదో కాదు అభ్యాసైన కౌంతేయ వైరాగ్యేనతో గృహ్యతే ఆ వైరాగ్యం అంటే ఏంటి అంటే దృష్ట అదృష్టభోగ దోషదర్శన అభ్యాసాత్ వైతృష్ణ్యం అది దృష్ట లేకుండా ఉండడం ఇప్పుడు దృష్టాదృష్ట భోగేషు అంటే మన దృష్ట అంటే మనకి తెలిసినవి అదృష్ట అంటే మనకు కనిపించినవి కాబట్టి దృష్ట భోగాలు ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి భోగాలు ఉన్నావు ఈ భోగాలన్నీ కూడా గతంలో మనం అనుభవించాము లేదా పరోక్షంగా విన్నాము వాటి మీదగా మన మనసు పరిగెత్తుతూ ఉంది దృష్ట అదే ఇప్పుడు విరళ ధ్యానానికి కారణమవుతా ఉంది కాబట్టి దృష్ట భోగేషు అదృష్ట భోగేషు అదృష్ట ఏంటి మనకు కనిపించినవి మనకు కనిపించినవి అంటే ఏంటి వినిపించినవి మనకు కనిపించినవి కానీ వినిపించినవి ఎక్కడి నుంచి వినిపించేవి శాస్త్రం ద్వారా వినిపించినవి శాస్త్రం ద్వారా వినిపించినవి కాబట్టి శాస్త్రం ద్వారా ఏ భోగాలు వినిపిస్తాయి స్వర్గాది భోగాలు వినిపిస్తాయి కాబట్టి స్వర్గంలో ఏ భోగాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రం చెప్తూ ఉందే గానీ మనం అనుభవించలేదు మనం చూడలేదు కాబట్టి అదృష్టం సో దృష్టా దృష్ దృ అదృష్ట భోగేషు దృష్టాదృష్ట భోగేషు దృష్ట అదృష్ట భోగేషు దోషదర్శన అభ్యాసాత్ దాంట్లో ఉండేటువంటి దోషాలు ఏమిటో కాబట్టి ఏవైతే మరో భోగాలు అనుకుంటున్నామో ఈ ప్రపంచంలో ఇవి భోగాలు కాదు రోగాలకు దారిచ్చేటువంటి ద్వారాలు ఇవి కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి భోగాలు లేవు అని ఆ భోగాలకు సంబంధించినటువంటి వాటిలో దోషం ఏదైతే ఉందో డిఫెక్ట్ ఆ దోష దర్శనాన్ని చేయడం ఏదైతే ఉందో అది వైతృష్ణ్యం అలా జరగడం వల్ల ఇక దాని మీద తృష్ణ కదలదు దాని మీదకు కోరిక జనించదు కాబట్టి ఒకటి అభ్యాసతకు ఉంటే రెండు వైరాగ్యానిచహ్యతే కాబట్టి అభ్యాసత మనసు పరిగెత్తుతూ ఉంటే దాన్ని మళ్ళీ మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం దీంట్లో అనేక మార్గాలున్నాయి సరేనా మీకు ఒకసారి చెప్పే ఉంటాను నేను చాలా కాలం క్రితం ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం నేను నెల్లూరు యజ్ఞం చేస్తుంటే అక్కడ పాపం కుర్రాడి వచ్చి ధ్యానం క్లాస్ ఇచ్చాను ధ్యానం క్లాస్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక ఐదు ఆరు రోజులు ధ్యానం క్లాస్ ఇచ్చేది అంటే ఆ రోజుల్లో యజ్ఞాలు పద్దెనిమిది రోజులు జరిగేటి నేను పన్నెండు పదమూడు రోజులు అయిన తర్వాత ధ్యానం క్లాసు ప్రారంభం చేసి చెప్పేవాడిని పాప నాలుగైదు రోజులు కష్టపడి ధ్యానం చేసి ఏదో డిగ్రీ చదువుతున్నాడు ఆ పాపం పరిగెత్తుకుంటూ వచ్చాడు నిజంగా వాస్తవంగా జిజ్ఞాసువే ముషు వచ్చి నాతో మాట్లాడుతూ ఏడ్చాడు ఏనాయన ఏం లేదు స్వామీజీ నా మనసు ఎంత నిలవ నిలవడం లేదు మీరు చెప్పారు పోతూ ఉంటే తీసుకొచ్చి పెట్టమని ఆత్మసంస్థం మన కృత్వా నకించిత పచ్చింత అయ్యేతని అట్లాగే చేశాను అయినా మనసు నిలవడం లేదు నేను అడిగాను ఎందుకని ఎక్కడికి పోతా అని అడిగాను ధ్యానం అస్సలు అవసరమే లేదు స్వామీజీ ఉన్నటువంటి తెలుగు పండిట్ కనపడతాడు మా తెలుగు మేస్టర్ కనపడతాడు స్వామీజీ అంటాడు తర్వాత కూరగాయలు మార్కెట్ కనపడుతుంది అంటాడు బస్సు కనపడుతుంది అంటాడు ఏదో రకరకాలు చెప్తాడు ఇవన్నీ అవసరం లేదు స్వామీజీ నేను ఇప్పుడు ఆలోచించలేదు ఆలోచించకపోయినా ఇవి వస్తూనే ఉన్నాయి ఎందుకని వస్తూ ఉన్నాయి ఎన్నిసార్లు మనసుని తీసుకొచ్చి పెట్టినా మళ్ళీ ఇవి అలా పోతూనే ఉన్నాయని అప్పుడు నేనన్నా సరే రేపు కూడా చేసిరా ఎల్లుండి అన్న ఎందుకంటే అప్పుడే చెప్పగలన కానీ కొద్దిగా అతనిలో ఉత్సాహం పెంచాలని ఎల్లుండి ఇలా ఎల్లుండి వచ్చిన తర్వాత ఎందుకంటే అతనికి శ్రద్ధ ఉంటే కదా చెప్తారా ఊరికే నేను శిష్యుడిని అని ఆడిపోయి కూర్చుంటానని చెప్తారా ఈ గారిదికి శ్రద్ధ ఉందా లేదా అని చూస్తాడు ఏ గురువైన చిన్న విషయం కాదు కదా జీవితాన్ని దారబోసి సంపాదించిన దాన్ని దారినిపోయే వాళ్ళకంతా దారబోయలేరు కదా ఎందుకని అది వృధా కాకూడదు చూద్దామని వచ్చాడు మూడో రోజు ఏనాయ నాన్న మళ్ళీ అదే బాధ లేదు స్వామీజీ పోతానే ఉంది ఎక్కడ నిలవడం లేదు రకరకాలైన అవసరం లేని విషయాల మీద ఇప్పుడు నేను వాటి చెప్తాను చెయ్యను అదే చెయ్యి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అని ఇట్లా నేను భూమంచంలో కృష్ణుడిని పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నా సరే ఇప్పుడేంటి భూమంచంలో కృష్ణుడు ఉండడం లేదు ఇవన్నీ వస్తున్నాయి ఇక కాదు రేపు నీకు ఒక కొత్త టెక్నిక్ చెప్తున్నాను చేయన్న చేస్తాను స్వామీజీ కూర్చో ఏది నీకు జ్ఞాపకం వస్తే ఇప్పుడు తెలుగు మ్యాస్టర్ అన్నావు కదా తెలుగు మేస్టర్ మీద పోయింది నీ మనసు నువ్వేం చేస్తున్నావు అక్కడి నుంచి తీసుకొచ్చి ఉరు మధ్యంలో కృష్ణుడి మీద పెడుతున్నావు మళ్ళీ అది కొండ మీద పోతుంది మళ్ళీ తీసుకొచ్చి కృష్ణుడి మీద పెడుతున్నావు ఇప్పుడు అట్లా కాదు ఎక్కడికది పోతూ ఉంటే అక్కడ కృష్ణుని తీసుకుపోయి తగిలిచ్చు నువ్వు కృష్ణుడు తగిలించు అంతే ఇంకేం లేదు నువ్వు నేను నిజంగా టు బి వెరీ ఫ్రాంక్ అలా భగవంతుడు నా దగ్గర పలికించాడు ఎందుకంటే ఆ కుర్రాడి యొక్క సంస్కారం కూడా చాలా పెద్దది గనక ఈవన్ టుడే హీఈస్ ఇన్ టచ్ విత్ మీ ఇది జరిగిన నలభై సంవత్సరాలు అయింది అర్థమవుతా ఉంది ఇప్పుడు అతనికి కూడా అరవై అరవై ఐదు సంవత్సరాలు వయసు ఇప్పటికి కూడా నాతో టచ్లోనే ఉన్నాడు నా మార్గంలోనే ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆ రోజు సాయంత్రమే నేను ఉపన్యాసం అయిపోయిన తర్వాత నా వెనక పరిగెత్తుకుంటూ ఎట్లొచ్చాడో నేను ఉండేటువంటి రెసిడెన్స్కి వచ్చి మళ్ళీ దండం పెట్టాడు ఏనాయన అప్పుడే వచ్చాడు బోర్ నేడుస్తూ కాలం మీద పడ్డారు మీరు గురువు కాదు స్వామిజీ మీరు దేవుడే అన్నాను అది నాకు తెలుసు గురువు ఎప్పుడు దేవుడే నేనవునా కాదనేది వేరే విషయం గాని ఏంటి ఇప్పుడు అన్న ఏలే స్వామిజీ ఇన్ని రోజులుగా నేను ప్రయత్నం చేస్తే నిగ్రహం లేనటువంటి మనసు నిలబడినటువంటి మనసు ఈరోజు నిలబడిపోయింది ఎందుకో తెలుసా వీడు ఎక్కడికి మనసు పరిగెత్తినా ఎప్పుడైతే కృష్ణుడు బొమ్మ తీసుకెళ్లి అతికిస్తున్నాడు అది కొంతసేపు ఆలోచించింది ఇంకా ఆడిగిడకపోవాల్సిన అవసరం లేదు ఎందుకని ఎక్కడికి ఏమీ కనబడిది ఇది కృష్ణుడు తప్ప రెండవది కనపడే యాక్చువల్గా నేను ఎక్కడో చదివింది కాదు ఇతరుల చేత విన్నది కాదు ఆ సమయానికి ఆ పిల్లవాడి యొక్క శ్రద్ధ ఉంది అది ఎప్పుడు కూడాను దూడని చూడగానే గోవు చేపాల అది తమాషా దూడ కనపడగానే ఆవు చేపతుంది వెంటనే దాని పొదుగులో నుంచి పాలు ఊపికొస్తాయి ముందుకి ఎందుకో తెలుసా దూడ గనక ఆ విధమైనటువంటి ప్రేమ గురువుకి శిష్యుడి మీద ఉన్నప్పుడే జ్ఞానం వస్తుంది అలా ఉండాలి అంటే ఆ శిష్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి అదే దూడని ఇంకో దగ్గర లాగి తీసుకుపోతే పోదు అది ఈ తల్లే కావాలి దానికి చిన్నతనంలోనే తెలుసు ఇప్పుడు పదిహేను రోజులుగా రెండు దూడలు పుడితే ఆశ్రమంలో వాటిని గురించి కథలలాగా చెప్తారు నాకు ఆ తల్లి మీద ఉండేటువంటి ప్రేమ కనీసం ఒక పశువుకి అట్లా ఉండేటప్పుడు గురువు దగ్గర తరించాలని వచ్చిన వాళ్ళకి ఎంత ఉండాలి సరేనా ఇవన్నీ కూడాను నీకు ఎవరు చెప్పారు వాయురి వసు దుష్కరం అని ఎందుకంటావు అది స్వామి ప్రారం ప్రాబ్లం ఏంటంటే చంచలం బలవతన్నావు దృఢం ఓకే కానీ నువ్వు దాన్ని నిగ్రహించవచ్చు ఎట్లా నిగ్రహించగలవు అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన గుహ్యతే ఆ విధంగా కనుక చేస్తే సరళ ధ్యానం అయిపోతుంది అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ ఇది పతంజలి యోగ సూత్రం అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ తన్ నిరోధ ఆ మనసును నిరోధించడం అభ్యాస వైరాగ్యాభ్యాం అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ పతంజలి యోగ సూత్రం సమాధి పాదం పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పాదంలో ఉంది ప్లీజ్ అభ్యాస వైరాగ్య అభ్యం తన్నిరోధహాని కాబట్టి అభ్యాస వైరాగ్యాల ద్వారానే దాన్ని చేరేటువంటి అవకాశం ఉంటుంది ఆజ్యధారయా శ్రోతశాసమం సరళ చింతనం విరళతపరం భేదభావనాత్ సోహం ఇది అభిదా అభిదావత భేద భావన సోహం అసౌ భావన అభిదావని మత కాబట్టి ఈ ద్వైత సాధన నుంచి అద్వైత సాధన వైపు తిరిగిపోతూ ఉంది ఇది ఒక మంచి మలుపు ఇది చిన్న మలుపు కాదు ఇది నెక్స్ట్ వీక్ చూద్దాం టైం అయిపోయింది ఇది ఈ శ్లోకాన్ని రెండు రకాలుగా వాడచ్చు భేదభావత్ సోహమిత్య సౌ భావన భిద భావనీ మత ఇట్లా వాడచ్చు భేదభావనాత్ సోహం ఇది అసౌ భావన అభిద భావన మత ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఓరికే ట్యూన్ చేంజ్ చేశాను అంతే సేమ్ అదే రాగం ఈ శ్లోకాన్ని లలిత వృత్తాన్ని నెక్స్ట్ వీక్ చూద్దాం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ శాంతి శాంతి శా